అవిన్ యాకులు ఇంద్రియం యొక్క లక్షణం ఈ విధంగా చేశారు అంటాడు ఇంద్రియం యొక్క లక్షణం ఈ విధంగా ఉంటుంది బాగా చూడండి అంటస్థం చేసుకోండి సుఖ అనుకూల సాక్షాత్ ప్రమితి క్రియా అతియం ఇంద్రియం ఇంద్రియం యొక్క లక్షణం సుఖము లేదా దుఃఖము దానికి అనుకూలమైనటువంటి మరియు సాక్షాత్ అంటే ప్రత్యక్షముగా బ్రహ్మాజ్ఞానమును కలిగించుట ఎందుగాని మరియు క్రియా చేయుట ఎందు గాని ఏ అతీంద్రియమైనటువంటి సాధనాలు ఉన్నాయో వాటికి ఇంద్రియాలు అనాలండి ఉదాహరణకు నేత్రేంద్రియం తీసుకోండి ఈ నేత్రేంద్రియం ద్వారా మనము విషయం యొక్క జ్ఞానం చేసుకుంటాము రూపగ్రహణ చేసుకుంటాము చాక్షుస ప్రమ కలుగుతుంది మనకు చక్షురేంద్రియం ద్వారా చాక్షుస ప్రమ కలుగుతుంది రూప జ్ఞానం అవుతుంది మనకు అయితే ఆ రూపము అనుకూలముంటే సుఖం కలుగుతుంది ఆ రూపం ప్రతికూలంగా ఉంటే భయానకమైనటువంటి రూపం కనపడితే దుఃఖం కలుగుతుంది అయితే ఈ దుఃఖము లే సుఖము మనకు కలగాలంటే ఆ వస్తువు యొక్క ప్రత్యక్ష జ్ఞానం ఉంటే సాక్షాత్ అంటే ప్రత్యక్ష జ్ఞానం ఉంటే సుఖ కలుగుతాయి పరోక్ష జ్ఞానం ఉంటే సుఖ కలగడానికి కొంచెము అక్కడ వ్యవధానం ఉంటుంది పరోక్షం ఉన్నది ఆ జ్ఞానానికి విషయం పరోక్షం ఉన్నది పరోక్షం ఉన్నటువంటి దాని చేత దుఃఖం కలుగుతుందా బాబా ఇప్పుడు ఒక పాము యొక్క జ్ఞానం అయింది ఆ జ్ఞానం పరోక్షం ఉంది ఎక్కడో పాము ఉంది అని జ్ఞానం అయింది ఎక్కడో పాము ఉన్నదనే జ్ఞానం కలిగినంత మాత్రం దుఃఖం కలుగుతుందా కలిగేది కదా ఎదురుగా ఉంటే అపో ఇదే ప్రతికూలం ఉన్నది అని మనకు దుఃఖం కలుగుతుంది కాబట్టి సాక్షాత్కరణాలనే అంటే మనకు ప్రత్యక్ష ప్రమును కలిగించేటువంటి సాధనాలు ఇంద్రియాలు అందుకని సుఖాన్ని దుఃఖాన్ని కలిగించట కోసము ఏదైతే ప్రత్యక్ష ప్రమా మరియు క్రియ ప్రత్యక్ష ప్రమను కలిగించుట ఎందు కాని క్రియ చేయుట ఎందు కాని క్రియ అన్యతర అన్నాడు భ్రమను కలిగించుట అంటే జ్ఞానాన్ని కలిగించుట గాని క్రియ చేయుట ఎందు కాని ఇట్లా అన్యతర ఏదో ఒకటి అన్నాడు అంటే ఇట్లా కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు రెండిటికి కలిపి ఇంద్రియ లక్షణము అయితే ఆ ఇంద్రి ఎలాంటిది అంటే అతి ఇంద్రి అన్నాడు అది ఇంద్రియము ఇంద్రియ గ్రాహ్యం కాదు ఇంద్రియం అతి సూక్ష్మంగా ఉంటది ఇప్పుడు నేత్రేంద్రియము ఉన్నది ఉన్నదా లేదా అందరికనుభవం ఉన్నదా లేదా ఆ నేత్రాలతో చూస్తున్నారు కదా ఉందా లేదా నేత్రేంద్రియము ఉంది ఆ నేత్రేంద్రియము ఉంది అని ఏ ఇంద్రియం చేత తెలుసుకున్నావు నువ్వు ఏమయ్యా ఇప్పుడు ఈ చెయ్యి ఉంది అని చెయ్యిను చూస్తున్నాము తెలుసుకుంటున్నాము కానీ ఈ చెయ్యిలో ఉన్నటువంటి పాణింద్రియం ఉన్నదే కర్మేంద్రియం అది కనపడుతుందా నీకు కనపడు నేత్రేంద్రియం ఉంది ఎందుకనంటే మనం రూపగ్రహణం చేసుకుంటున్నాం కాబట్టి రూపాన్ని గ్రహిస్తున్నాం కాబట్టి చక్షురేంద్రియం ఉంటేనే మనం రూపాన్ని గ్రహించగలము చక్షు లేకపోతే రూపాన్ని గ్రహించలేము అని అనుమానమే చేస్తున్నాం గాని రూపాన్ని గ్రహించే చక్షురింద్రియము నీకు ఇంద్రియ ఉన్నదా అది ప్రత్యక్షం ఉందా చెప్పండి లేదు అందుకని ఇంద్రియము అతీంద్రియమున్నది అంటే ఇంద్రియ గ్రాహ్యం కాదు అంటే సూక్ష్మమున్నది అని తెలుసుకోవాలి ఈ విధంగా సుఖదుకూల సాక్షాత్ ప్రమితి క్రియాన్యత కరణం అతీంద్రియం ఇంద్రియం అని ఈ విధంగా ఇంద్రియం లక్షణము చేయడం జరిగింది అయితే ఈ లక్షణములో సాక్షాత్ అని చెప్పడం చేత అనుమానాది ప్రమాణముల నుండి వేరు చేసినట్లయింది అతీంద్రియం అని ఈ విధంగా చెప్పడం చేత ఆలోకాదవ అతివ్యాప్తి వారాణాయ అతీంద్రియం ఇది చెప్తాం ఆలోకం అంటే ప్రకాశం ఆ ప్రకాశం కూడా మనకు వస్తు గ్రహణ ఎందుకు సహాయకం ఉన్నదా లేదా సాధనం ఉన్నదా లేదా ప్రకాశం ఉంటేనే మనము వస్తువులను గ్రహిస్తున్నాం కదా మరి ఆ ప్రకాశం కూడా సుఖమో దుఃఖమో మనకు సాక్షాత్గా ప్రమను కలిగించటం ఎందుకు సాధనం ఉన్నది క్రియజేయుటం కూడా ఆ ఆలోకం అంటే ప్రకాశము సాధనం ఉన్నది కానీ ఆ ప్రకాశము ఇంద్రియ గ్రాహ్యం ఉన్నది అతీంద్రియం కాదు అందువల్ల ఆ ఆలోకం నందు అతివ్యాప్తి కాకుండా అతీంద్రియం అని ఇంద్రియం యొక్క లక్షణం లోపల నివేశం చేయడం జరిగింది ఒక్కొక్క ఇంద్రియం విశేష లక్షణం కూడా ఈ విధంగా చేయబడింది ఏ విధంగా దశ ఇంద్రియాణి విశేష లక్షణాన్ని పది ఇంద్రియాలకు విశేష లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి తత్ర అక్కడ శ్రోత్రేంద్రియం దేనికంటారు శబ్దోపలబ్ది సాధనం ఇంద్రియం శ్రోత్రం శబ్దాన్ని ఉపలబ్ది అంటే జ్ఞానం శబ్ద జ్ఞానము చేసుకున్నట ఎందు ఏది సాధనం అది శ్రోత్రేంద్రియం అనబడుతుంది స్పర్శోపలబ్ది సాధనం ఇంద్రియం తక్ స్పర్శ జ్ఞానం చేసుటను చేసుకున్నటకు సాధనం ఏదైతే ఉందో అది త్వగింద్రియమన పడుతుంది రూపోపలబ్ధి సాధనం ఇంద్రియం చక్షుహు రూపగ్రహణకు ఏది సాధనం అది చక్షురింద్రియమన పడుతుంది మరియు రసోపలబ్ది సాధనం ఇంద్రియము మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్త అనేటువంటి రసాలను గ్రహించుట ఎందు ఏ ఇంద్రియం సాధనంగా ఉందో దానికి రసనేంద్రియము అంటారు అట్లే గంధోపలబ్ది సాధనం ఇంద్రియం గ్రహణం దుర్గంధం గాని సుగంధం గాని గ్రహించుటకు ఏది సాధనమో ఆ ఇంద్రియము గ్రహణేంద్రియం అనబడుతుంది మరియు పంచ కర్మేంద్రియాల యొక్క లక్షణాలు చూడండి వచన క్రియాసాధనం ఇంద్రియం వాక్ మాట్లాడడానికి అంటే మాట అనేటువంటి శబ్దాన్ని ఉచ్చారణ చేయుటకు ఏది సాధనం ఉన్నదో దానికి వాగేంద్రియం అంటారు ఆదాన క్రియాసాధనం ఇంద్రియం పాణి ఆదానం ప్రధానం ఇవ్వడం తీసుకోవడం అనేటువంటి క్రియ చేయడానికి సాధనం ఏదైతే ఉందో అది పాణింద్రియం అంటే చేతులు గమన క్రియా సాధనం ఇంద్రియం పాదవు గమనా గమనాగమన రూప క్రియా చేయడానికి సాధనమైనటువంటి ఇంద్రియం పాదము పాదేంద్రియము అని అన్నబడుతుంది విసర్గ సాధన ఇంద్రియం పాయు మల విసర్జన చేయడానికి ఏదైతే సాధనం ఉన్నదో అది పాయు అంటారు ఇక సుఖక్రియా సాధనమింద్రియం ఉపస్థ అయితే సుఖమును కలిగించడానికి అంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం చేయడంలో జననేంద్రియం ఏదైతే ఉపయుక్తం ఉన్నదో సుఖ కారణం ఉన్నదో దానికి ఉపస్థేంద్రియము అంటారు ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల యొక్క విశేష లక్షణాలు ఒక్కొక్క దాని యొక్క విశేష లక్షణం చేయబడింది